అందరికి ప్రైజ్ లాట్ మనం వర్షపు స్టార్ట్ చేసుకుందాము మన మధ్యలో ఉన్న పరిశోధర బ్రదరు స్టార్టింగ్ ప్రే చేస్తారు అందరికి ప్రైజ్ లాట్ ప్రార్థన చేసుకుని ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాము పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభ నిఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన మనకి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభ శక్తి కలిగిన దేవుడు మహా గొప్ప దేవుడు కృపాసక్తి సంపూర్ణుడో తండ్రి ఆశ్చర్యకరుడవు అద్భుతకరుడు ఆలోచనకర్తవు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు తండ్రి మీ యుగములకు స్తోత్రాలుడు పూజారుడు వినదేవా మీకు వంద కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు నా తండ్రి ఇంతవరకు కూడా తండ్రి మీ ప్రేమతో మమ్మల్ందరినీ కూడా కాచి కాపాడుతూ వచ్చినారు ప్రభావ తండ్రి మమ్మల్ందరినీ కూడా సజ్జులుగా ఉంచుతూ వచ్చినారు ప్రభావ అందుని బట్టి మీకు ఎంతగానో స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఈ సాయంత్రకాల సమయంలో చిన్న మందగా చేరి మమ్మల్ని స్తుంచుటకు మిమ్మల్ని గనపరచటకు మీ స్వరం వినటకు మీకు మొరపెట్టుకోవడానికి రీతిగా తండ్రినైనా సహవాసాన్ని కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఏళ్ళ వేలాది వందనాలు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రంలో చెల్లిస్తూ తండ్రి అవును ప్రభ మీలో ఏకం చేసిన గొప్ప దేవుడవు తండ్రి కప్పుడు తండ్రినైనా మీకు అవిధేయులము ఇలా ప్రభావ తండ్రి మీకు దూరస్తులము ప్రవ్వ తండ్రినైనా మృతమైనటువంటి వారంగా ఉన్నటువంటి వారం ప్రవ్వ కానీ తండ్రి ఆ కలవరి శిల్వలో మరణించిన ఆయన భూస్థాప మీ యొక్క మరణ భూస్థాపన పునరుత్నం ద్వారా మిమ్మల్ని తండ్రి జీవింపజేస్తూ వచ్చారు మీ బిడలుగా మీకు నా తండ్రి మీ సొత్తుగా మీకు యుగాల్లో మీతో పాటు ఉండేటువంటి గొప్ప ఆధిక్యతను ధన్యతను మీరు మాకు ఇస్తూ వచ్చినారు తండ్రి మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ తండ్రి నా ప్రభావ ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే ఎక్కడ గొప్ప దేవుడు మా మధ్యలోకి మీరు దిగిరమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ప్రభావ మీ ఆత్మ సంచారం మా మధ్యలో అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపండి మీ ఆత్మతో నడిపించండి ప్రతీది ఆర ఈ ఆరాధన క్రమంలో ప్రతీది కూడా ప్రభ మీకు మహిమకరంగా తండ్రి నైనా క్రమముగా జరగడానికి సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నా పాటల తండ్రి మీరే సహాయపడండి నా తండ్రి వర్తమానంలో మీరే సహాయపడండి నా ప్రభా మీరే బలపరిచి మీద అవసరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం చేసే ప్రతి విజ్ఞాపనకు తండ్రి మీరే జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం వచ్చిన వారందరినీ బట్టి మీకు వందనాలు తండ్రి రావాల్సిన వారందరినీ కూడా ప్రభావ మీరేనైనా తోపెట్టి తీసుకురామని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి మీ రీటింగ్ అంతటినీ ప్రభా మీరే ఆధిపత్యం నుంచి నడిపించమని ముందున్న సమయం అంతటిని ప్రభా మాకు మేలుకరంగా చేయమని స్థుతి మహిమ ఘనత ప్రభాలు మీకు అర్పించుకుంటూ యేసు క్రీస్తు పరిషుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభాన ప్రైజ్ రాడక్క అది ఎంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమా నిత్య ప్రేమా దైవ ప్రేమా యేసు ఏ పరిస్థితిలోను ఏ షరతు ఏ పరిస్థితిలోను షరతులు ప్రేమించ నన్ను వందనం ప్రభు నకు ప్రేమించు వంద ప్రభు నక్ అత్యంత సత్యమైన ప్రేమా దైవ ప్రేమా నిత్య ప్రేమా దైవ ప్రేమా యసు ప్రేమా దేవుని నేను మర చిన్నను ఆ ప్రేమను నేను విడచినను దేవుని నీను మరచినను ఆ ప్రేమను నేను విడచినను కన్నికరించు ఆ హృదయమేప్పుడు నాకై పరితపించు ఎంతగానో నన్ను ప్రేమించు కనికరించు ఆ హృదయమేప్పుడు నాకై పరితపించు ఎంతగానో నన్ను ప్రేమించు అది ఎంత ప్రేమా దైవ ప్రేమా నిత్య ప్రేమా దైవ ప్రేమా యసు ప్రేమా తల్లియనను మరుచినను ఈ లోకమిది షించినను తల్లియనను మరచిను ఈ లోకమెత్వీషించినను మంచి కాపరి నన్ను వెతుకును నాకై పరితపించు ఎంతగానో నన్ను ప్రేమించు మంచి కాపరి నన్ను వెతుకును నాకై పరితపించు ఎంతగానో నన్ను ప్రేమించు అది ఎంత సత్యమైన ప్రేమా దై ప్రేమా నిత్య ప్రేమా దైవ ప్రేమా యేసు ప్రేమా ఏ పరిస్థితిలో నూ శరతులు ఏ పరిస్థితిలో నూ ఏ శరతులు ప్రేమించను వందనం ప్రభునకు ప్రేమించను వందనం ప్రభు నక్కు అది ఎంత సత్యమైన ప్రేమా దైవ ప్రేమా నిత్య ప్రేమా దైవ ప్రేమా యసు ప్రేమా థ్యాంక్ సిస్టర్ ప్రేస Thank you, Madhuri sister. Praise the Lord. This day, I will come to Deepa sister. Deepa sister, let me share this. Praise Lord. Akka. Okay. Praise the Lord. Sam's 34 chapter. First, we introduce ourselves. Sam's 34, first chapter. 34, first division. For our own, we start to do this. ఈ వాక్యము ఏం చెప్తుందంటే ఆయన యొక్క కోసం తెలుసుకోవడం అనమాట టేస్ట్ అని దాట్స్ ద నాట్ ఇస్ గుడ్ అనమాట ఆ దేవుడు ఎంతో మంచి వనల్ని మాకు తెలుసు కదా సో ఆ రుచి అనేది మనం ఇంకా బాగా తెలుసుకోవాలన్నమాట కలుపుకొని స్టార్ట్ చేద్దాం పరిషుద్ధుర ప్రేమల దేవా కృపణ తండి దేవా ఈశ్వర బ్రబా నీకు లెక్కలేని బంధనం లేదండి కృతజ్ఞత స్థులు స్థూతాలు ఫలిచ పరిష్ద్ర సర్వశక్తి మంతర సర్వాధికారానికి పొందడంతుండే దేవయసు ప్రభ ఈ యొక్క సమయంలో ప్రభా పాటి ద్వారా మరింత వినోతునికి పొందరగుతుంది మరి ప్రభా సమయంలో కాలంలో అన్ని చూసుకుంటే కూడా ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభా ఈ లోకం అంతటిలో కూడా ప్రభ అయినా మీరు ప్రతి చేసిన ప్రతి పాపమే కానీ ప్రభ శాపమే కానీ కూడా ప్రభా మీరు క్షమించి వేసే ప్రభ మా అందరినీ కూడా ప్రభా మీ యొక్క పరిస్థితులు ముదించుకొని ప్రభ మాకు ప్రతి విషయంలో కూడా ప్రభ కాపాడుతూ వస్తున్నందుకు తండ్రి కృతజ్ఞతలు తండ్రి దేవాయేస ప్రభ ఇంకా మాలో ఉన్న ప్రతి ఆయత్కరమైనటు కూడా ప్రభా మాకు చూపించిన ప్రభ నీ సందరో ప్రభా వాటి ఒప్పుకొని విచ్చి పెడతాం ప్రభ అదే ఇంకా ప్రభా మేము ప్యూరిఫైగా ఉండాలి తండ్రి ప్రతి విషయంలో కూడా ఇంకా మేము ప్యూరిగా మీకోసం తెలుసుకోవాలండి ఎందుకంటే ప్రభా ఇతలకు స్వాత మేము ప్రకటింపలు చేయాలంటే ప్రభా మా దీవిటలు వెలిగింపబడాలా ప్రభా కాబట్టి ప్రభ మేము చక్కగా వెలిగింపబడాలా అనేకులను మేము వెలిగించాలంటే ప్రభా ఈ యొక్క వాక్యం సరిగ్గా మేము నడుచుకునేలాగా మాకు సాయపడమని ప్రార్థిస్తుంది తండ్రి దేవాయస్సు ప్రభా ఈ యొక్క పరిశుద్ధాత్మజత నడిపింపు మాకు అనుగ్రహించండి అదే రీతిగా తండ్రి నాకున్న సొంత తలంపులను గద్దించి కొట్టివండి ప్రభా దేవాయప్రభ నీ యొక్క తలుపులకు చోటించి నడుచుకుంటాను తండీ నాకు సహనం చేసి ముందుకు నడిపించాను ప్రభా దేవా నా ప్రవర్తన అంతట్లో కూడా ప్రభా నీ యొక్క అధికనబడి నేను నాకు సహాయం చేయడం ముందుకు నడిపించాను ప్రభా దేవాజు ప్రభా యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నాకు నడిపించడానికి దేవాయప్రభ మీరే తోడే నడిపిస్తారని యేసుకృస్తు నా అమల్లో ప్రార్థిస్తుంటుంది సామ్స్ థర్టీ ఫోర్ ఫస్ట్ వచ్చిన చదువుతున్నా ఎల్లప్పుడూ ఏ భోవాన్ నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును ఈ వచనం చదవగానే మనకు అర్థమైపోతుంది కదా ఈజీగా క్లియర్గా కదా ఎల్లప్పుడూ ఏహో వాళ్ళు నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని స్థువార్థాలు అంటే మనము ప్రకటన చేస్తాము ఎక్కడ దేవుని కోసము కానీ దానికంటే ముందు మనం ఏం చేస్తామంటే ఆయన స్థుతించడం ఫస్ట్ వెహికల్ ఇచ్చి ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దేవునికి ఇవ్వడం ఎందుకంటే ఆయన ఫస్ట్ ప్రథమ ఫలముగా ఏర్పరచుకున్న దేవుడు మనల్ని అనమాట ఈ సృష్టిలో ఆయన ఎన్నో సృష్టించినో కానీ ఆ సృష్టిలో అన్నిట్లో నుంచి ఆయన హస్తముతో క్రియేట్ చేసిన దేవుడు ఆదాముని కదా ఆదము నుంచి ఇట్లా జనరేషన్ అనేది వచ్చిందని మనకు ముందు నుంచి అంత తెలుసు సో ఆయన చేతుల ద్వారా మనం క్రియేట్ చేసిందేమో కానీ ఆయన నోటి నుంచి మనకు ఆయన ఊపిరిపోసిన దేవుడు అదే యోగ థర్టీ త్రీ ఫోర్త్ మనం చూసుకుంటాము ఆయన సర్వశక్తుని యొక్క శ్వాసం మనకు జీవం ఇచ్చిన అని ఆ వచనం ఉంటుంది కదా ఆయన ఆత్మ ఆ సృజించింది మనల్లని మరి దేవుని యొక్క నోటి నుంచి ఆయన మనల్ని ఆయన యొక్క ఊపిరిని మనకు పోసిన తర్వాత మనకు జీవం ఉన్న తర్వాతకు మళ్ళీ ఎల్లప్పుడూ యహోవాని మనం స్థుతించాల ఎల్లప్పుడూ యహోవాను స్థుతించాలా నిత్యము ఆయన కీర్తి నా నూట రెండు చూడండి మనము స్వస్థతల కొసము సాక్ష్యాలు పంచుకుంటాం కదా ఎక్కువ మనము ఆయన ఎట్లా కీర్తిస్తామంటే చాలా మటుకు ఈ లోకంలో చాలా మంది ఆయన్ని మనని ప్రతి విషయంలో చూసుకుంటే ఆయన చేసే సహాయము మెయిన్ రీజన్ ఎక్కడ అంటే స్వస్థత దగ్గరనే మనం చాలా మటుకు దేవుని స్తృతిస్తూ ఉంటాం గన అంటే ఆయనని మహిమ పార్చడానికి మనం టెస్ట్ మనీ ఉంటాం పైన రోజు ఈ పర్సన్ కి వీళ్ళ బాగలేదు అనే వాళ్ళ సువార్త అంటే వాళ్ళు చెప్పే విధానంలో తెలుస్తుంది ఆ దేవుడు యొక్క రుచి వాళ్ళు అప్పుడు ఎరుగుతారనమాట అంటే వాళ్ళు ఎక్కడికి ఎక్కడ వాళ్ళకు సమాధానం దొరకదు ఒక టైం వస్తుంది ఆ టైంకి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు బాగైనప్పుడు వాళ్ళ స్వస్థత కోసము సువార్థ ప్రకటన చేస్తారు కదా అప్పుడు వాళ్ళు చెప్పేది ఎట్లుంటదంటే నాకు దేవుడు బాగు నేను మనిషైనా అందుకే నేను దేనికి థ్యాంక్స్ గివింగ్ ఇచ్చినా అని చెప్పేలాగా ఉంటుంది కానీ ఇది ఎట్లా అంటే ఎప్పుడు నిత్యము ఆయనని కీర్తి ఇంకా నా నోట ఉండును నువ్వెక్కడవో నువ్వు అడుగు వేసిన నీ ఇంటి పక్కనే కానీ నీ చుట్టుపక్కలే కానీ ఎక్కడ పోయినా దేవుని కోసం చెప్పడమే కదా ఎందుకంటే నువ్వు కీర్తి నువ్వు ఇప్పుడు పాటలు పాడడం కూడా ఆయన స్ఫుతించడమే కదా నువ్వు పాటలు అంటే కీర్తి అనగానే చాలా మంది పాటలు కానీ కీర్తి అన్నప్పుడు కూడా దేవుని యొక్క సువార్తనే ఎందుకంటే ఆయన సువార్త నువ్వు పాటల ద్వారా చెప్పొచ్చు వాక్యం ద్వారా చెప్పొచ్చు నీ సాక్ష్యం ద్వారా చెప్పొచ్చు నువ్వు ఎట్లయినా కానీ ఆ దినమున ఆయన నువ్వు స్థుతించాలా ఎయి అంటే డే డే బై డే డే బై డే మనకు దేవుడు ఇస్తూనే ఉన్నాడు కదా ఇస్తూ ఇస్తున్నాడు ప్రతిరోజు ఆయన మన జీవితంలో చేసిన ప్రతి కారంలో బట్టి ఆయన స్థుతించాలా అనేకులకు మనము ఆయన కొరకు ప్రకటింపజాల కదా ఎక్కడ చూస్తామంటే మనము ఈ వచనము ఆ ఫస్ట్ కొర ఫిఫ్టీన్త్ చాప్టర్ సెకండ్ వచనంలో ఉంటది సువార్త కోసము మనకి మంచిగా చక్కగా రాయబడి ఉంటది ఆయన సువార్త విషయంలో ఎట్లా నడవాలా ఎట్లా ఆ అనేకులకు ఆయన చనిపో తిరిగి లేచిన దేవుడు కదా మనం ఏదో విధంగా ఆయనని కీర్తించడం నువ్వు పాటల ద్వారానైనా ఆయన కీర్తించు నువ్వు స్వార్త ద్వారానైనా అనేకులకు ప్రకటింప నువ్వు ఎట్లా ఆ రోజుకు అది జరిగిపోవాల్సిందే కదా మళ్ళా తిరిగి ఇంటికి వచ్చినాక మళ్ళీ మనము దేవుని స్థుతించడం ఆరాధించడం స్టార్ట్ చేయాలి కదా అట్లా యహోవ నామమును యహోవ నామం నేను అతిశ్రయించుచున్నాను దీనుడు దానిని విని సంతోషించదు దీ చూడండి మనము ఏ దేవుణ్ణి ఆశ్రయం అంటే దేవుని పైన మనం ఆధారపడినప్పుడు ఎప్పుడైతే దేవుడు మనము చూజ్ చేసుకుంటూ అంటే మనం చూజ్ చేసుకోవడం కంటే ఆయన మనల్ని ఎప్పుడో చూజ్ చేసుకున్న మనం వ్యూహం చువాతలు చదువుతాము కదా ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్త్ వచ్చిన ఉంటుంది సో ఆయన మనం చూజ్ చేసుకుంటూ కరెక్టే కానీ మనం ఏం చేయాలంటే ఆయనే కంప్లీట్గా ఆయన పైన మనం ఆధారపడినాం కాబట్టి మనకు విశ్వాసం కలుగుతుంది దేవుని మీద విశ్వాసం కలిగింది ఎందుకు అంటే ఆయన మనం ఆయన పైన మొత్తం డిపెండ్ అవుతున్నాం కాబట్టి దేవుని మీద డిపెండ్ అవుతున్నాం ఆయనే చెప్పే ప్రతి మాటకి మనము సంతోషిస్తున్నాం ఎందుకు సంతోషిస్తున్నాం అంటే ఆయనని ఆశ్రయంగా మనం అంటే ఆయనే అతిశ్రయించినప్పుడు దానిని మీరు సంతోషించేదా ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రతి విషయంలో ఆయన మయము పరుస్తామో ఆయనని మనం సంతోషపెట్టిన వారు మొత్తం ఆయన మనల్ని ఇంకా ఎక్కువ సంతోషపరుస్తుంటాడు దేవుడు మన హృదయంలో ఉన్న బాధ వేదన దుఃఖం ఏది ఉన్నా ఆయన ఇట్లా ఈజీగా తీసేస్తాడు ఏసుప్రభు కదా ఇక చూడండి నా నాతో కూడా ఏహోవాను ఘనపరుచుడి నాతో కూడా ఏహోవాను ఘనపరుచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసేదను చూడండి నాతో కూడా ఏహోవాను ఘనపరుచుడి మరి మనము ఆయనతో కూడా ఇప్పుడు మనము రోమన్ సార్ రోమా ఫిఫ్త్ చాప్టర్ లో ఉంటది కదా ఆయన విశ్వాసంలో ఆయనే ఈక్వల్ గా అంటే ఆయనతో సమాధానంగా కలిగి నడుచుకోమంటాడు కదా దేవుడు రోమా ఫిఫ్త్ చాప్టర్ లో ఉంటుంది ఒక్కసారి ఆ పాయింట్ చూసుకున్నాను చూడండి నాతో కూడా ఏహోవాను గణపరుచుని మనము ఏకముగా కూడి ఆయన నామము గొప్ప చేసేదను ఇక్కడనేమో ఆయనతో దేవునితో కూడా మనము ఏ హోవాను అంటే ప్రతి విషయంలో మనం దేవుని గణపరుస్తాం కరెక్టే ఆయన మనల్ని నేమంటున్నట్టే కాబట్టి మీ విశ్వాసం మూలంగా నీతి తీర్చబడిన మన ప్రభువు ఏచుక్రిసు ద్వారా దేవునితో సమాధానముగా కలిగి ఉండము ఆయననే ఇక్కడేమో ఇక్కడ చూసుకుంటే అక్కడ చూసి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి కాబట్టి విశ్వాసం మూలంగా మనము నీతి మనం నీతి మంత్రులుగా మార్చబడాలి అని ఇక్కడ ఆయనతో కూడా గనపరచడం అంటే ఇప్పుడు నువ్వు చేసిన ప్రతి మేలు దేవుడు ఇచ్చిన ఆ మేలు ఇప్పుడు మనకు తొమ్మిది ఆత్మఫలలు ఉన్నాయి కదా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘ ఇవన్నీ పాయింట్స్ కదా ఈ నైన్ ఏవైతే ఫ్రూట్ఫుల్స్ ఉన్నాయో అందులో ఒక్కటి మన జీవితంలో నెరవేర్చబడిన ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమనే దేవుడు మనకి ఫస్ట్ అందులో నుంచి గలేషన్స్ ఫైవ్ ట్వంటీ టూలో మన ఫస్ట్ వచ్చిన ఫస్ట్ వర్డే అది ప్రేమ ఆ ప్రేమని మనం కలిగి ఉంటే ఈ లోకంలో ఎవరు ఎట్లా ఉన్నా మనం ఏం చేస్తామంటే ఆ ప్రేమను చూపిస్తాం ఎప్పుడైతే నువ్వు ఆ ప్రేమను చూపిస్తావో దేవుడిని నువ్వు గణపరిచిన అట్లా అందుకే నేమంటున్నాడంటే సమాధానం కలిగి ఉండాలి అని ప్రతి విషయంలో అంటే ఆయన మనల్ని అంత ఈక్వల్ గా ఆయనతో పాటు కలిసి ఉండాలనే ఆలోచన కదా మనకు నేను ఈ వాక్యము కీర్తన థర్టీ ఫోర్ ఎందుకు దేవుడు ఫిలిపియన్స్ జ్ఞాపకం చేసిండే నాకు ఫిలిపియన్స్ మనకు ఫోర్త్ చాప్టర్ ఫోర్త్ ఫస్ట్ చూసుకుంటేనేమో ఎల్లప్పుడూ ప్రభువు ఆనందించుడి మరలా చెప్పును అయితే దానికంటే ముందు బయలుపరిచిన విషయంలో నేను చదువుతున్నాను ఆ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఆ ఫిలిపియన్స్ ఫోర్త్ చాప్టర్ లో సారీ సెకండ్ చాప్టర్ లో మనం చూసుకుంటే ఇక్కడ ఉన్న చూడండి క్రీస్తసు మనలను ఆయనతో కూడా లేపి పరలోక ఆయనతో కూడా కూర్చుండబెట్టెను మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నాడు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే చూడండి ఆయన్ని మనం గనపరచాలా ప్రతి విషయంలో మనము ఆయన మాటకు లోబడి నడుచుకోవాలంటే ఫస్ట్ థింగ్ అదే అనమాట ఆయన ఇచ్చిన అది ఒక గొప్ప వరం అనమాట కదా ఎందుకంటే ఒకప్పుడు మనకు దేవుడు తెలియనప్పుడు మన జీవితాలు మనము అంత ఎట్లాంటి తుప్పి పట్టిన ఉండే మన జీవితంలో మనకు ఎక్కడ చూసినా బాధ వేదన దుఃఖము ఎక్కడ పోయినా సిగ్గుపరచడము ఇలాంటి మన జీవితంలో ఉండే ఏసుప్రభు తెలియని ఎప్పుడు కాబట్టి ఇక్కడ ఆయనతో పాటు మనం ఆ ప్రతి విషయం ఆయన చేయాలంటే ఎప్పుడైతే ఆయనకి ఈ యొక్క వరం మనం ఆయనతో పాటు అంటే ఎప్పుడైతే ఏసుకృత నామంలో బాప్తిజం పొంది రక్షింపబడినమో ఆ వరం ఇచ్చినట్టు కాబట్టి ఈ రోజు ఆయనతో పాటు మనం ఎక్కడికి వెళ్ళినా మనకు దేవుడు ఘనత ఇస్తున్నాడు మనం ఎక్కడికెళ్ళబోతే వాళ్ళు అంటారు చూడగానే వాళ్ళు చెప్పేశారు మీ రేసుప్రభుని నమ్ముకున్నారు కదా అన్న అంటే మనల్ని చూడగానే వాళ్ళకి అర్థమైపోతుంది ఇట్లా చూడగానే అంటే ఒక పాయింట్ని వాళ్ళు తీస్తారు ఎట్లా నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా నీ క్వాలిటీస్ ఎట్లున్నాయి కదా అని వాళ్ళు చెప్తారు ఇప్పుడు మనం మంచి క్వాలిటీస్ గా ఉంటే దేవునికి మహిమ పరచడమే కదా అట్లా ప్రతి విషయంలో ఆయన స్థుతించి ఆరాధించడము ఇంకా ఆయన నామంని ఎక్కడ పోయినా నువ్వు గొప్పగానే పెట్టాలా కదా ఎందుకంటే ఆయన నామం అన్నిటికంటే ఎంతో శ్రేష్టమైనది గొప్ప నామమైనది అని నామముల కంటే పైనామము క్రీస్త నామం అని మనం పాట పాడుతుంటాం కదా అట్లా ఆయన నామము అంత గొప్పది ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన ఉన్నత స్థాయి నిలబెట్టే దేవుడు అనమాట అంత గొప్ప దేవుడు మనకు కాబట్టి తోడై ఉన్న దేవునికి వెళ్ళప్పుడు మనము స్థుతించాలా ఆరాధించాలా ఆయన కోరుకు ఎక్కడైనా ప్రకటింపజాలి నేనైతే నాకు తెలిసిన మట్టుకైతే నేను ఇంటి దగ్గర ఉన్నా కాలేజ్కి వెళ్ళిన మా ఫ్రెండ్స్ ఉన్నాయి ఎవరికున్నా అట్లీస్ట్ దేవుని పాయింట్స్ నేను వాళ్ళకి చెప్పగలుగుతా నాకు హృదయంలో ప్రే ప్రేరేపణ చెప్పాలా చెప్పాలా చెప్పాలని కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి పిల్లలకు తెలియదు దేవుని కోసం చెప్తుంటాను ఇక్కడ మా ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తాను వాళ్ళు ముచ్చట్లు పెడతారు కరెక్టే కానీ ఏం ముచ్చట పెట్టినా కించి దేవున్ని ఎట్లా బయటకు తీయాలనే చూస్తా ఒక టైంలో దొరికింది నాకు ఆ సందర్భం అవకాశం చూసిన అట్లీస్ట్ ఈ రోజైనా సువాత చెప్పినా ఇవాడ ఆ టైం ఇచ్చేసాను వాళ్ళకి నేను చెప్పేసిన డైరెక్ట్ చెప్పేసిన వాళ్ళు కూడా నమ్ముతున్నారు అంటే డిస్కషన్ ఆ విధంగా జరిగింది ఎందుకనంటే వాళ్ళ ఆత్మల్నేమో చిక్కబడిపోయినా నరకంలో ఉండిపోయినాయి అనేలాగా ఉంది వాళ్ళ పరిస్థితులు మరి దేవునికి ఏమో ఒక్క ఆత్మ కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు మరి ఎట్లైన స్వాత అందించాలా అన్యులకి కాబట్టి నా ఆయన ఎంతో గొప్ప దేవుడు ఆయన కోసం నేను ప్రకటింపజాల నాకు సమాధానం రావాల ప్రభావ నేను చెప్పాలి అని నా హృద్యంలో ఉన్నా వాళ్ళకు సృష్టి కోసం దేవుడు చాలా బాయపరిచండే ఆయన యొక్క సృష్టి కోసం వివరించడానికి నాకు చాలా బాగా బయపరుస్తున్నాం వాళ్ళకు చెప్పిన పాయింట్ వైజ్ గా చెప్పడం వల్ల వాళ్ళకు నమ్మకం వచ్చింది కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళైతే నమ్మితే చాలు అనుకున్నాను వాళ్ళు ఇంకా మొత్తం రావాలని ఆశిస్తున్నారు వాళ్ళు అట్లా అంటే వాళ్ళ మైండ్ ఒకసారేమో దేవుని వైపు వస్తుంది మళ్ళీ ఒకసారి వాళ్ళ పూజల వైపు వెళ్తుంది ఆ రెండు మధ్యలో ఉంటున్నారు అందుకే రెగ్యులర్ గా వెళ్ళి వాళ్ళకి చెప్తేనన్నా ఉంటదేమో అట్లా ఒక ఆలోచన దేవుడు నాకు ఇచ్చింది సరే అని వెళ్తున్నా చెప్పనికి ప్రయత్నిస్తున్నాను ఆ దేవుణ్ణి ఎట్లైనా ఆ వాళ్ళకు హృదయంలోకి వెళ్ళాలని ఆశిస్తున్నా అనమాట అట్లా దేవుడు సహాయపడుతున్నాడు ఎందుకు అంటే ఆయన నామం ఎక్కడైనా గొప్పది అండ్ ఏ ఎలువైనా ఆయన మనకు తోడై ఉన్న దేవుడు కాబట్టి ప్రతి విషయంలో మనకు ఆయన సహాయపడతాడు ఎట్లయినా సహాయపడతాడు నేనైతే డైరెక్ట్ గా చెప్పేసి మా ఫ్రెండ్కి మా మీరు నమ్మిన దేవులను డైరెక్ట్ గా దయ్యాలని చెప్పేసేసరికి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు ఏమో నేను భయపడ్డాను కానీ నేను మా బాబుకే చెప్తున్నా నువ్వు డైరెక్ట్ గా చెప్పొద్దు బెటా డైరెక్ట్ చెప్తున్నాడు అవన్నీ ఎందుకు పూజలు చేసిన అవన్నీ సాయితాను అంటున్నాడు అని నేను భయపడ్డా ఎందుకనంటే అక్కడ ఉన్నారు ఒకళ్ళు రుద్ధ ముగ్గురు కూడా కాదు వాళ్ళ మమ్మీ వస్తే కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటది అట్లా నేను కొంచెం ఇదైపోయినా డైరెక్ట్ చెప్పు అంటే పిల్లలకు తెలియదు కాబట్టి డైరెక్ట్ చెప్పేస్తున్నారు నేనేమో మెల్లమెల్లగా చెప్తున్నాను మెల్లమెల్ల చెప్పిన తర్వాతకు ఒక రోజు డైరెక్ట్ గా చెప్పిన అవ్వాలి సమయంలో ఎందుకంటే దేవుడు ఆ నాకు ఇచ్చిన నా జీవితంలో నాకు జరిగింది కాబట్టి వాళ్ళకి నేను ఓపెన్ గా చెప్పగలిగినాను ఒకవేళ దేవుడు నాకు అలాంటి అనుభవం నాకు ఇయ్యకపోయి ఉంటే ఆ గొప్ప దేవుని నేను ఎట్లా మహిమ పరుస్తుండే నేను ఎట్లా గణపరుస్తుండే నేను కాబట్టి ఆయన నా జీవితంలో ఇచ్చిన ఒక గొప్ప సాక్ష్యం అనమాట అట్లా ఆయన నా జీవితంలో ఇచ్చిన సాక్ష్యము ఆయనని ఘనపరచాల ఆయనని ఎక్కడ పోయినా చేయాలి అని ఆశించినను కాబట్టి నాకు ఆ టైంలో ఆయన ఇచ్చిన కాబట్టి నేను చెప్పేసిన తనకి తను యాక్సెప్ట్ చేస్తుంది కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయం నాకు భయపడుతుంది అట్లా అందుకే ఎక్కడ పోయినా ఆయనని ప్రతి విషయంలో ఆయన ఎక్కడ పోయినా ఆయన మహిమ పరుస్తూనే ఉండాలి ఇక్కడ నేను యుహవ యొద్ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయం అన్నిటిలో నుండి ఆయనని చూడండి ఆ నేను యహవ యొద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం మనము ఆయనని అడిగిన ప్రతిసారి ఉత్తరం ఉంటాడు కానీ మనం చేస్తే విచారణలు ఏ విధంగా ఉంటాయి మనకు చాలా మటుకు ఆలోచన చేస్తా ఉంటాం ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ పని ఈ విధంగా జరుగుతుంది వాళ్ళకి ఎట్లా కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ మా రిలేషన్ లో చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వాళ్ళు మంత తంత్రాలకి అట్లయితే వెళ్తుంటారు వాళ్ళకి ఎంత చెప్పినా వినరు సో మొన్న మాకు ఇన్ని విషయంలో కూడా అట్లనే జరిగింది మా బాబాయ్ ఏవో మంత్ర తంత్రాలు అంటున్నాడు నేను వాటి దగ్గరికి పోవద్దు అవే ఇద్దరు సైతాలని చెప్తున్నాను ఇటు అటు రెండిట్లో కొద్దిట్లాడుతున్నారు సో మా పిన్ని పరిస్థితి చూస్తే చాలా ఘోరం ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా ఉంది అసలు ఆమె చూడడానికి మా బాబాయ్ మా ఫ్యామిలీలో అందరికీ కాల్ చేసినా ఎవరు పోలే దగ్గరికి చెప్తున్నాం కదా అసలు ఎవరు పోలే ఎందుకంటే వాళ్ళొక టైంలో ఆ విధంగా చేసినారు వాళ్ళంటేనే అందరి వృద్ధంలో ఇదైపోయినారు అయితే ఇంకా ఆ యొక్క టైంలో పిలిచినప్పుడు మేము నేను కూడా ఫస్ట్ డే వెళ్ళలే సెకండ్ డే నేను వెళ్ళిన ఎందుకంటే నా కాలేజ్ ఉంది నేను అక్కడ బ్రేకప్ చేసుకున్నాను నెక్స్ట్ డే నేను వెళ్ళిన సెకండ్ డే వెళ్ళి వాళ్ళతో ప్రార్థన చేసినప్పుడు మా అపీనియన్ చూసినప్పుడు చాలా బాగా అంత ఘోరమైన పరిస్థితులు ఉంది బాలేదు అసలు ఏం చెప్పాలో ఏం అర్థమిక లేదు తొత నేను అక్క వెళ్ళినాము ప్రార్థన చేసినాము దేవుడికి ఆరం వాళ్ళకు ఎందుకంటే వాళ్ళు మనము దేవుని యొక్క గొప్పతనం చూపించాలి అని అన్నప్పుడు ఆ యొక్క పరిస్థితి దేవుడు పెట్టినడు మా ఫ్యామిలీలో ఎవరు కూడా పోలేదు ఎందుకు దేవుడు సేవకులను అక్కడికి నడిపించినాడు అని నమ్మకం కలగల వాళ్ళు రుచి యేసు ప్రభుది కదా వాళ్ళ విచారణలు ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆ స్థలము ఉండే ప్లేసు అన్నిటిని చూస్తే చాలా భయంకరంగా ఉంది అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు వాళ్ళు ఏ పునాది కింద ఏముందు బయలుపరుస్తున్నాడు దేవుడు అది నేను వాళ్ళతో చెప్పలేదు ఎందుకంటే చెప్పినా వాళ్ళు నమ్మరు వాళ్ళకు అర్థమైపోతుంది ప్రార్థన చేస్తుంటే మా బాబాయ్ కొద్దే చెప్తున్నాడు ఆ పునాదుల కింద స్నేక్స్ ఉన్నాయని ఆ మేము ప్రార్థన చేస్తున్నాము నేను డిస్కషన్ చేస్తున్నాము నేను అక్క అనుకుంటున్నాను మా అక్క అట్లా ఎందుకు దేవుట్లా బాయ్ పర్సనల్ నేను అక్కతో డిస్కషన్ చేసిన దానికంటే ముందు నేను ఇంటి వెళ్ళాక కనుక్కుంటాను అసలు ఏముంది పునాది కింద ఏ నేను కనుక్కోవాలా అని నేను ఇంటికి ప్రార్థన చేద్దామని అనుకునే లోపు మా బాబాయ్ కొద్దే చెప్పేస్తున్నాడు అక్కడ వాళ్ళ వేసిన బేస్మెట్ కింద మొత్తము స్నేక్స్ ద ఉంది అనమాట ఆ పుట్టలో అదంతా పూల కొట్టేసి అన్ని దాని మీద ఇల్లు కట్టుకున్నావు మా చెల్లెలు కూడా సూసైడ్ చేసుకుంది తను కాల్చుకొని చనిపోయినారు అట్లా వాళ్ళు ఇంట్లో ఎవరు పోయినా చనిపోతున్నారు మా బాబాయ్ ఒక మంత చేస్తున్నారు మేము పోతున్నాము ప్రార్థిస్తున్నాము వీళ్ళకి ఏం అర్థమే అందుకే దేవుడు ఏం చేసిన ఒక టైంకి కఠినంగా పెట్టిన వాళ్ళ కుటుంబం పరంగా ఎందుకంటే దేవుడు ఒకని రక్షించుకోవాలా వాళ్ళని దగ్గరికి రావాలా మేము ప్రార్థన అంటే నేనని కాదు ఆంటీయే కానీ అక్కనే కానీ ఇంకా బ్రదర్స్ కని వచ్చి వాళ్ళ కోసం అంత ప్రాధం చేసినప్పుడు కూడా వాళ్ళకు నమ్మకం కలగాల దేవుని యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియాల దేవుని యొక్క రుచి వాళ్ళకు అర్థం కావాలని దేవుడు ఒక టైంలో వాళ్ళకి కఠిన పరీక్షణలు ఈ రోజు వాళ్ళకు దేవుడు గొప్ప విజయం అనుగ్రహించడం అల ఎందుకంటే వాళ్ళు చెప్తున్నాం కదా అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు ఎన్ని మంతతపోయినా ఏది చేసినా వాళ్ళకు ఈ రోజు వాళ్ళకు అర్థమైంది నిన్నటికి వాళ్ళకి అర్థమైంది మా బాబాయ్ అంటున్నామాస పుణ్యం వస్తే ఆమె మొత్తం మీద అయితే ఆమె మీద సైతాన్ ఉందని ఎందుకంటే ఒకసారి మేము పోయినప్పుడు కూడా ఆమె మీద ఆ స్నేక్స్ సైతాన్ వచ్చి ఆమె డ్యాన్స్ చేస్తుంటే మేము వాటిని లాంటి ఇద్దరం బాగా ప్రాథం చేసినప్పుడు దేవుడు అక్కడ కార్యం జరిగించిన ఆమె మీద ఉన్న పారిపోయింది అట్లా దేవుడు చూపించి మంచి అయిపోయింది దేవుని నమ్ముతా చేస్తానన్నది మళ్ళా తర్వాత ఇది అంటే వాళ్ళు అవసరానికి దేవుని పిలుచుకుంటున్నారు తర్వాత దేవుని దూరం చేసుకుంటున్నారు అందుకే దేవుడు ఒకరోజు ప్రార్థనలు వ్యర్థం కావు కాబట్టి దేవుడు ఏం చేసినట్టే వాళ్ళకి కఠినమైన శిక్ష పెట్టి ఆయన రుచి అరిగేలాగా చేసిందన్నమాట అందుకే ఇక్కడ చెప్పబడుతుంది ఏవో వయొద్దాం విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను కదా ఇప్పుడు ఎంతో మంది బ్రదర్స్ సిస్టర్స్ వారి విషయంలో ప్రార్థించొచ్చు ఆ ప్రార్థనకి ఉత్తరం దేవుడు ఇస్తున్నాడు ఇప్పుడు వాళ్ళే త్రీ డేస్ మీటింగ్ పెట్టండి ప్రేయర్ మీటింగ్ పెట్టండి ఒకప్పుడు వాళ్ళు ప్రార్థన అంటే నేను ఇంట్లో అసలు ప్రేయర్ పెడుతున్నామంటే ఇంట్లో పెద్ద గొడవలు చేసేవాళ్ళు ఇక్కడ అదే చెప్పబడుతుంది వాక్యము కదా విచారం చేయగా నాకు ఉత్తరమించను నాకు కలిగిన భయములు నుండి ఆయన తప్పించను మాకు పిన్ని అన్న నమ్మకం లేదీపా నేను చచ్చిపోతానన్నది కాల్ చేసి నేనన్నా పిని అట్లా అన్నుకో దేవుడు కాపాట్లో ఆయన నమ్మదగిన దేవుడు ఒక్కసారి ఆయన రుచి తెలుసుకో పిని నువ్వేం భయపడకు మేమందరం ప్రార్థిస్తున్నామని చెప్పినా నాకు నమ్మకం లేదే నాకు నమ్మకం లేదు నేను ఏడే చచ్చిపోతానేమో అని అంటుంది తను నన్ను ఏం కాదు పిని మేము ఇంతమంది ప్రార్థన చేస్తున్నాము ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఆమె భయం అంతా ఎట్లుంది ఆమె విచారణ అంత ఎట్లుందంటే నాకు చాత ఎవరు చూడట్లేరు నన్ను చూడట్లేదు ఆమె కాళ్ళు కూడా తెలుసా మొత్తం ఎలిఫెంట్ రిస్ అయిపోయింది అసలు ఇవ్వనిక అసలు చాలా పరిస్థితి ఆమె ఘోరం ఉంది ఆమె పరిస్థితే చాలా ఘోరం ఆమెను అంత ఎఫెక్ట్స్ ఉన్నాయి సైతన్ ఎఫెక్ట్స్ అంతగానము వాళ్ళకు ఇంట్లో గొడవలు అసలు కుటుంబము పునాదే సరి లేదు అక్కడ అందుకే దేవుడు వాళ్ళకున్న భయం ఎట్లాంటిదంటే ఇంకా నేను చనిపోతే ఎట్లా మా పాప ఎట్లా ఇలాంటి ఆలోచనలు ఆమెకున్నాయి ఆమెకున్న విచారాలు కానీ ఏవైతే ఉన్నాయో నా అసలు నా మాట దేవుడు వింటున్నారా లేదా అని డౌట్స్ ఆమెకుండిపోయినాయి తర్వాత మేము మా బాబాయ్ ఫోన్ చేస్తున్నాడు ఇట్లాగే అంటే థర్డ్ డే ప్రార్థన చేసి వచ్చాక బ్రదర్స్ వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేసిపోయినాక మా ఒపీనియన్ అంతా ఎట్లా ఉండో చేస్తుంది ఇంకా నేను చనిపోతేనేమో అనిలాగా అయిపోయిందనమాట ఆమె పరిస్థితి ఇంకా వాళ్ళని కాల్ చేస్తే నేనైనా ఏం టెన్షన్ పడకండి మళ్ళీ మంత తంతలు పోవద్దు బాబాయ్ మంచి చెప్పి నేనే గట్టిగా వాదించిన వాదించడం అంటే కాదు జస్ట్ కమాండ్ ఇచ్చిన వద్దు బాబాయ్ చెప్పిన మాట విను మీరు ఆ విధంగా చేయకండి అని మా బాబాయ్కి కొంచెం కమాయిండ్ ఇచ్చాను తర్వాత మా తమ్ముడు ఆంటీకి ఫోన్ చేస్తే ఆంటీ కూడా చెప్పేది అవన్నీ కాదు ఎన్ని సైతన్లు ఉన్నా త్రీ డేస్ ప్రేయర్ మీటింగ్ పెట్టినాం కదా ఇది కూడా టీచర్స్ ఒకవేళ ఆమె మీద ఉన్నా వెళ్ళిపోతే లేకపోయినా వెళ్ళిపోతే ఏ ఉన్నా వెళ్ళిపోతాయి అని కొంచెం వాళ్ళకి బలపరిచిన లాగా ఆంటీ మాట్లాడినారు అనమాట అట్లా మంగళబాబాయ్ అసలు మెయిన్ గా సైతన్ ఉందా ఆయన మీద ఫ్యామిలీ మొత్తానికి ఆ విధంగా ఆయన కుంది భయం వేస్తుంది వాళ్ళకి ఏం అర్థమేతలేదు అట్లా ఉన్నారు మా పిన్ని భయం ఏంటంటే నా ప్రాణం ఏడబోతుంది ఏమో అని అనుకుంటుంది నేనైనా నీ ప్రాణం ఎక్కడ పోతుపెని ప్రాణం ఇచ్చింది దేవుడే తీసుకోవాల్సింది ఆయననే మేము ఇంత ప్రాధ్యం చేసినాక ఆయన నీకు అవకాశం ఇస్తాడు ఎందుకు నువ్వు అట్లా అనుకుంటున్నావు అని మా పిన్నికి చెప్పినాము చెప్పినాక ఇంకా మా పిన్నికి కొంచెం ధైర్యం వచ్చిందంటే ఆ రోజు నైట్ అంతా ఆ విధంగా చేసింది మళ్ళా ఆ థర్డ్ డేస్ కి దేవుడు విజయం ఇచ్చింది తను లేచి నడుస్తుంది కొంచెం లేచి నడుస్తుంది కూర్చుంటుంది ఆ చాలా బలహీనతగా అయిపోయింది తను మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళి ప్రేయర్ మీటింగ్ పెట్టేసి వచ్చినాము కొంచెం నవ్వుతుంది కొంచెం తింటుంది అంటే దేవుడు గొప్ప విజయం ఇచ్చినా లేదా ఎందుకంటే వాళ్ళకు దేవుని యొక్క రుచి ప్రతి ప్రార్థనకి దేవుడు ఉత్తరం ఇచ్చినడు అట్లా ఎందుకంటే దావిదు ప్రార్థనకి కూడా దేవుడు ఎంతగానమో ఉత్తరం ఇచ్చినాడు దావిదు కూడా దేవుని సన్నిధిలో ఎంత గనమో మొర పెట్టినడు మొరకి దేవుడు ప్రతి విషయంలో ఉత్తరం ఇచ్చుకుంటూ వచ్చాడు కదా ఆయన ఎంతగానము పచ్చితప్పబడ్డాడు అట్లనే వాళ్ళు కూడా చెప్పినాం పాపక్షమలు ఒప్పించడం ఆ విధంగా చేస్తుంటే దేవుడు వాళ్ళకి జీవితము కార్యం జరిగించినడు వాళ్ళు వేసిన నడుస్తున్నారు అని దేవుడు ఆ విధంగా కార్యం జరిగించింది ఎందుకంటే వాళ్ళకున్న ప్రతి భయం దేవుడు తీసేసిడు ఇంకా వారు ఆయన ఆయన తట్టు చూడగా వారు వెలుగులోకి కలిగిన వారి ముకము ఎన్నడూ లజ్జింపక పోవును చూడండి ఆ ఎక్కడ దేవుని నమ్ముకున్నాక మనం ఎక్కడ పోయినా తలెత్తుకునే వాళ్ళగానే దేవుడు పెడతాడు కదా ఎక్కువ చెగ్గు వేయడం కూడా మనం చెగ్గుపరచం కదా చాలా మంది అనుకుంటారు దేవుని నమ్ముకుంటే మమ్మల్ని ఇట్లా అట్లా తెలియని ప్రజలు కొంతమంది ఏసు ప్రభుని నమ్ముకుంటే ఆ దాచిపెట్టుకుంటారు ఆ మేము దేవుని నమ్మలేదు కదా అని ఎందుకంటే కొంచెం క్యాస్ట్ ఫీలింగ్స్ వాళ్ళకుంటాయి కాబట్టి కానీ దేవుడు ఏమంటున్నట్టే నన్ను అంటే దేవుని ఒక్కసారి మనం ఆశ్రయం ఆశ్రయంలో ఆయన యొక్క రెక్కల కింద ఆయన యొక్క రెక్కల కింద మనం ఉన్నాక మనము ఏ విషయంలో చూసుకుంటే దేవుడు మన ఎక్కడ సిగ్గుపరచడు మన ఎవరైతే శత్రువు వాళ్ళ ఎదుట ఆయన భోజనం సిద్ధపరిచేవాడే దేవుడు కదా శత్రువు ఆయన మనకి భోజనం సిద్ధపరిచేవాడు దేవుడు అలాంటి గొప్ప దేవుడు ఎక్కడ పోయినా మనల్ని హ్యాపీగా ఆయన యొక్క వెలుగులో మనల్ని నడిపించడం అన్నమాట దేవుడు కదా ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి చీకటి తొలగింపబడింది దేవుని యొక్క వెలుగు చేత నింపబడింది కాబట్టి వాళ్ళు ముఖములు ఆ ఎక్కడ చిన్న బుచ్చుకోవకుండా మంచిగా స్ట్రాంగ్ గా దేవుడు భయపడకుండా ధైర్యం అనేది వాళ్ళకి ఇచ్చింది కదా ఇక్కడ చూడండి మెయిన్ గా ఎహువా సిక్స్త్ వచనము ఈ దినములను మొడపెట్టగా ఏహోవ ఆలకించను అతని శ్రమలన్నిటిలో నుండి అతనికి రక్షించను ఏహోవనామో ఏహోవ ఎందు భయభక్తులు గల వారికి ఆయన దూత కావలి ఉండును వారికి రక్షించను చూడండి ఇక్కడ చూసుకుంటేనేమో దేవుణ్ణి మనం మొడపెట్టినప్పుడు ప్రతి విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా శ్రమలన్నిటిలో నుంచి కూడా ఆయన మనల్ని కాపాడి ఇంకా ఆయన చెప్పేది ఏంటంటే ఏహో అయ్యూ భయభక్తి కలిగిన వారు అంటే దేవుడు అంటే భయం ఉండాలా భక్తి ఉండాల కదా దేవుడు చూసిన భయం మనకు ఉండాలా అయ్యి యొక్క భక్తి మనకు ఉండాలి ఎందుకంటే ఆ భయం ఉండదు కానీ భక్తి ఉంటుంది భక్తితో చేస్తూ ఉంటారు కానీ భయం లేకుండానే భక్తి చేస్తుంటారు అలాంటి వారికి ఆ డిఫరెన్స్ లేదు ఎందుకంటే ఇక్కడే భయం ఉండాలి ప్లస్ భక్తి ఉండాలి దేవుడు చూస్తున్నాడు భయం ఆయన కమెంట్స్ కి మనం లోబడతామా లేదా అని భయం ఆయన చూస్తున్నాడు కదా మేము తప్పులు చేస్తున్నాం ఇట్లా మనము ఎప్పుడైతే ఆయన యొక్క మాటకి మనం భయపడి లోబడి జీవిస్తామో అప్పుడే మనకి ప్రతి కావలిగా ఉంటాడు మనకి కదా మన ఒక ఉంటది ఆ నీతి మొర ఆయన విన్నప్పుడే ఆయన చెవి అక్కడే ఉంటది నీతి మీదనే ఉంటది ఆయన చెవులు ప్రార్థించినప్పుడు ఆ దూతలు కావలి ఉండను వారికి రక్షించను ఏవో ఉత్తముడని రుచి చూసి తెలుసుకొని ఆయన ఆశ్రయించును నరుడు ధన్యుడు చూడండి ఆయన ఆశ్రయించిన నరుడు ప్రతి వాళ్ళు ధన్యుడే అని చెప్పబడుతుంది ఎందుకంటే ఆయన రుచి వారు మనం కదా మనం కూడా ఒక పరిస్థితిలో నుంచి ఎంతో దిగజారిన పరిస్థితిలో నుంచి దేవుడు మనకి పాయికి లేవనే అంటే ఆయన నమ్మిన తర్వాత నుంచి మన జీవితాలు చేంజెస్ అయినవి ఒకప్పుడు గుడ్డితనంలో ఉన్నాము తెలియని ప్లా తెలియని యొక్క బాధ వేదన దుఃఖము శ్రమలు హింసలు బంధించడము ఆ విధంగా ఉండేది కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మనము తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చినామో మనకు దేవుడు ధన్యత ఇచ్చినప్పుడు మనకు ధన్యత ఎందుకనంటే ఆయన రాజ్యంలో స్థానం ఉంది కాబట్టి అదొక ధన్యతని ఇందాక మనం చూసుకున్నాం కదా ఆ ఫస్ట్ కొరెంటియన్స్ ఫిఫ్టీన్త్ చాప్టర్ సెకండ్ వర్స్ లో ఎపిషియన్ సారీ ఫిలిపియన్స్ లో సెకండ్ చాప్టర్ లో మనం చూసుకున్నాం కదా ఇందాక ఆయన ఇచ్చిన వరమే కాబట్టి ఆ రక్షణ ఆయన ఇచ్చిన వరము కాబట్టి మనకు ఆ ధన్యత దేవుడు మనకి ఇచ్చినాం ఒకవేళ ఏజ్ ప్రోభ మనకు తెలియకపోయి ఉంటే మన పరిస్థితులు ఏంటిది మనం ఎట్లా జీవించే వరము కదా అందుకే దేవుడు మనలను ఆ మనల్ని స్పెషల్ గా చూజ్ చేసుకున్న మనం చెప్పలేం ఎందుకంటే దేవుడు లోకంలో అందరినీ పిలుచుకున్నాడు కాకపోతే అందులో ఏర్పరచబడిన వారు కొంతమంది ఆ కొంతమంది ఎవరున్నారో మనమే టెస్టిఫై చేసుకోవాలి మన లైఫ్ ని కదా ఏహోవ ఉత్తముడు రుచి చూసి తెలుసుకున్నది ఆయన ఆశ్రయం నరుడు ధన్యుడు చూడండి ఆయనను ఆశ్రయించిన వారంతా ధన్యుడు మళ్ళీ ఏహోవ భయభక్తులారా ఆయని అందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయం భక్తులు ఉంచిన వారికి ఏమీ కొదవలేదు దేవుని ఎందు మనం భయం భక్తి నర్చుకున్న వారికి ఎలాంటి కొదవలేదు ఇక్కడ చూడండి ఎందుకంటే సింహం పిల్లలకైనా ఆకలి కొంటదేమో కానీ దేవుని అది ఉండదు కూడా ఉండదు ఆయన అన్ని విషయంలో మనకి ముందే సమకూర్చి పెట్టేశాడు ఈ లోకంలో ఉంటున్నాం కదా ఈ లోకం అంటే ఒక ఏడారి ఏడారి మధ్య మనకుంటున్నాము రకరకాలైన ఆ మనకు ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి ఈవిల్ ఎఫెక్ట్స్ అయినా వాటి నుంచి దేవుడు మనం తప్పిస్తున్నాడు కాపాడుతున్నాడు కదా ఎందుకంటే సింహ పిల్లలన్న సింహని చూస్తే లో ఆ భయపడతాయి ఆ యానిమల్స్ అన్ని ఆ లాయ ని చూస్తే అంటే ఎందుకంటే లాయన్ కింగ్ అని మనం చెప్తాం ఆ యొక్క స్టోరీస్ పిల్లలకు ఉంటది కదా లాయన్ని చూస్తే ప్రతి యానిమల్స్ భయపడతాయి ఇంకా వాళ్ళ పిల్లల దగ్గరి వాళ్ళకి కూడా భయపడతాయి అలాంటిది ఇప్పుడు మనం చూడండి మనం ఏసుప్రభు యొక్క బిడలం కాబట్టి మన దగ్గరికి ఎవరైనా రావాలన్నా వాటికన్నా తిననికే ఆహారం లేదు సింహాన్ని జ్యూస్ అన్ని భయపడితే కానీ వాటికి తినడానికి ఆహారం కూడా లేదు కానీ మనం దేవుని యొక్క బిడలము ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ ఒక టైం క్రిటికల్ గా మనకు ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ టైంలో కూడా మనకి దేవుడు ప్రతి విషయంలో మనకు కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేస్తాడు దేవుడు కదా ఆనియందు బలభక్తి కలిగిన వారి ఉంచిన ఏమీ కొద్దు ఉండదు అంట సింహం పిల్లలు ఆ లేవి గలదై ఆశ్రయించిన వారికి ఏం ఏ మేలు కొద్దువై ఉండదు చూడండి పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోయందు బలభక్తులు మీకు ఆ నేనిచ్చి నే చూడండి ఇదే మనకు దేవుడు ప్రతి విషయంలో ఎక్కడ పోయినా మనం కాపాడడం ఎందుకంటే మనం శామ్స్ థర్డ్ చాప్టర్ ఫోర్త్ వచ్చిన చూసుకుంటే ఎందుకంటే ఆయన మన ప్రతి సమాధానం ఇచ్చే దేవుడు ఇది మనకు అందరికీ తెలుసు ప్రతి వారికి మనం ప్రార్థన చేసే దేవుడు సమాధానం ఇస్తామని తెలుసు చూడండి ఇక్కడ మరి దామిదు ఎంతగానో కన్నీటి ప్రార్థన చేసింది ఆయన ఎంతగానో పచ్చితప్పబడడం ఆయన ఎంత పెద్ద కింగ్ అయినా ఎలాంటి వాడైనా ఒక టైం వచ్చింది ఆ టైంలో ఆయన పచ్చతప్ప పడ్డడు మరి ఇది కూడా అంతే మనం జీవితంలో సరిదిద్దుకుని దేవుని యొక్క సన్నిధిలో వస్తే ఆయన ప్రతి విషయంలో మనకు మేలు చేస్తాడు కదా వెలుగెత్తి నేను యహో మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చను యహో నాకు ఆధారము చూడండి పరిశుద్ధ పర్వతం నుంచి మనకు ఉత్తరం ఇస్తున్నాడు ప్రతి విషయంలో వెలగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతమును మనము యాక్చువల్లీ ఇక్కడ శామ్స్ థర్టీ ఫోర్ ఫస్ట్ వచ్చినం చూస్తే ఎల్లప్పుడూ ఫోర్త్ వచ్చిన సారీ నేను యహోవ యోధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం నాకు ఈ ఇందాక ఈ వచనము అయితే నేను దానికి చెప్పాల్సిన పాయింట్ ఇది మాథ్యూ సెవెంత్ చాప్టర్ సెవెంత్ వచ్చినంలో మనం దేవుని అడుగుతాం Ask and shall be given unto you so you can find. Knock and the door will be opened unto you. Ask and it will be given to you so you can find. Now, the, um, now and the door will be opened unto you. You always have the Holy Spirit. Your Holy Spirit will come. Ask and it will be given to you. I have the Holy Spirit. Seek and you will find. You have the Holy Spirit. It has been found in my church. నాక్ అండ్ ది డోర్ దేవుడు వచ్చి మన డోర్స్ ని నాక్ చేసినప్పుడు మనం ఓపెన్ చేసినప్పుడు ఆయన మన హృదయంలోకి రావాల అంటే ఆయన పరిశుద్ధాత్మాన్ని మనం పొందుకోవాలా అనే పరిశుద్ధాత్మని మనం అడగాల ఆయన సువార్త విషయంలో మనం అడగాల కానీ ఈ లోకంలో మనము మన అవసరతల కోసం అడుగుతాం ఇది తెలుగులో వేదగానే ఉంటుంది కదా ఆస్కీ గీవెన్ అంటే మ్యాట్టు సెవెంత్ చాప్టర్ సెవెంత్ వచ్చినంలా ఉత్తరం మీకు చెదాను అని ఉంటుంది తెలుగులో మీరు తెలుగులో అయితే నాకు ఎంత జ్ఞాపకం లేదు ఇంగ్లీష్ లో అయితే చెప్తాను ఆస్క్ అండ్ గివ్ ఎన్ అండ్ అండ్ సీక్ అండ్ ఫైండ్ మనం ఏ చేయడం అంటే దాన్ని వెతకడం అనమాట ప్రతి విషయంలో మనం ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనము ఆయన అడగాల దేవ పరిలోకంలో ఉన్న ప్రతి దర్శనం మాకు చూపించు అక్కడున్న మేము చూడాలా ఇలాంటి ఆశ్రమన కుంటే ఉంటాయి కదా అలాంటివి మనం అడిగితే డెఫినెట్ గా దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు కదా ఇక్కడ అదే చెప్పబడుతుంది చూడండి వెళ్లిగెత్తి నేను యహోవాకు మొర్ర ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చిన యహోవా నాకు ఆధారము చూడండి ఎప్పుడైతే ఈ పాయింట్ మనం అడుగుతామో మ్యాథ్ సెవెంత్ చాప్టర్ సెవెంత్ వర్స్ నెక్స్ట్ పాయింట్ థర్డ్ చాప్టర్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇక్కడ చెప్పబడుతుంది ఆ యొక్క పరిశుద్ధ పర్వతం నుంచి ఉత్తరం రావాలి అనంటే ఆ దేవుని మనం నమ్మిన గొప్ప దేవుడి దగ్గర నుంచి ఏ ప్రభు నుంచి మనకు ఉత్తరం రావాలంటే ఇమీడియట్ గా రాదు కదా ఆయన ఏమైనా ఆయన భయభక్తులు ఉన్న వారికే ప్రతిదీ ఆయన ఇస్తా అంటున్నాడు నీలో భక్తి ఉండగా భయం లేకపోతే వేస్టే కదా అదే అంటున్నామట దేవుడు మనము ఒకవేళ ఆయన అందు భక్తి కలిగి ఉండి ఆయన పరిశుద్ధత్వం మనం పొందుకొని ఆయన నీతిని సత్యాన్ని మనం ప్రకటింప చేసినాం అంటే డెఫినెట్ గా హీ ఆన్సర్స్ హీ విల్ గివ్ యు డెఫినెట్లీ ఆన్సర్స్ వై మీన్స్ ఎందుకు అనంటే ఆయన నుంచి మనకు ఎందుకంటే నీతిని సత్యాన్ని మనం ప్రకటింప ఎవ్రీథింగ్ హీ విల్ ప్రొవైడ్ యూ ప్రతిదీ మన ఆయన మనకి ప్రొవైడ్ చేశారు కాబట్టి అట్లా చూడండి ఇంకొకటి ఆయన ఇక్కడ ఏమని చెప్తున్నట్టే నేను పడుకొనినను నిద్రపోయిన మేలుకొనినను పదివేల మంది దండెత్తిన నా మీదికి వచ్చినను ఆ మోకారి నేను భయపడను చూడండి ఆయన ఏ విషయంలో అయినా కాని ఎలాంటి పరిస్థితుల్లో అయినా కాని దేవుడు ఆయనకు తోడయినాడు ఎవరైనా ఏది చేసినా ఆ ఏం లేదు ఎందుకంటే దేవుని నమ్మిన ప్రతి బిడక్కి ఎందుకంటే యేసు ప్రభుని తృణీకరించినప్పుడు మనమే యశ్వంతి వాళ్ళము ఇంకా మనం పాపులమై ఉండగా కదా అని మనల్ని పరిశుద్ధగా చేర్చుకున్నాడు దేవుడు రక్షించినాడు మనల్ని కాబట్టి ఆయన్ని ప్రతి విషయం మనకు తోడయ్యున్నాడు లాస్ట్ ఒక చిన్న చూసుకున్నాము సామ్స్ ట్వంటీ సెవెన్ ఎయిత్ వర్స్ శామ్స్ యాక్చువల్ నైన్ అండ్ టెన్ కూడా బాగుంటది ఫ్రెండ్స్ నైన్త్ చాప్టర్ టెన్త్ వచ్చడంలో ఒక్క సర్చ్ందో చూసుకుందామా నైన్త్ అండ్ టెన్త్ ఎగువ నిన్ను ఆశ్రయించిన వారికి వారిని నీవు విడిచి పెట్టవాడవు కావు కావున నీ నామము ఎరిగిన వారికి నిన్ను నమ్ముకొందుడు చూడండి ఏహోవా నేను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టవు ఒక్కసారి మనం దేవుని ఆశ్రయించినాక మనమైనా ఆయనను వదులుతాం ఆయన మనల్ని వదలడు యచప్రభు ఒక్కసారి ఆయన మనల్ని గట్టిగా పట్టుకుంటాడంటే ఇంకా ఆయన వదలడు కదా మనమైనా ఒక టైంలో మర్చిపోతాం ప్రార్థించడానికి కానీ వాక్యం ఇతరులకు శువాత ప్రకటన చేయడానికి ఏదో ఒక విషయంలో దేవుని మనం మరిచినా ఆయన మనల్ని మరవడు ఎందుకంటే ఆయన మనల్ని వదిలిపెట్టడు ఈ విల్ క్యాచ్ ఆయన మనల్ని గట్టిగా హోల్డ్ చేస్తాడు మన హ్యాండ్ అని ఈ విల్ హోల్డ్ యువర్ హ్యాండ్ కదా ఆయన అంత స్ట్రాంగ్ గా మనల్ని గట్టిగా పట్టుకున్నాక మనం ఇక్కడ తొలగిపోం ఆయన అదే అంటున్నాడు టెన్త్ వచ్చినాం ఏవో నేను ఆశ్రయించిన వారికి నీవు విడిచిపెట్టేవాడవు కావు అసలు విడిచిపెట్టాడు దేవుడు కదా అంత మంచి గొప్ప దేవుడు ఎందుకంటే నువ్వు మనము కంప్లీట్ హార్టెడ్ గా దేవుని స్థుతిస్తున్నాం అట్లా ఆయన చెప్తున్నా నా పూర్ణ హృదయంతో నేను యగువాని స్థుతించేదని యగువని అద్భుత నేను వివరించేదను విడిచిపెట్టాడు ఎందుకంటే మనము ఆయన ప్రతి విషయంలో ఆయన పైన మనము ఆధారపడుతున్నాం కాబట్టి ఆయన మనకు అన్ని విషయంలో ఉత్తరం ఇస్తుంది ఎక్కడి నుంచి పరిశుద్ధ పర్వతం నుంచి అంత పైన ఆయన దగ్గరికి పోవాలంటే ఇవన్నీ మనం తీసుకోవాలి కదా అట్లా లాస్ట్ వచ్చినాము సామ్స్ ట్వంటీ సెవెన్ ఎయిత్ నా సన్నిధి వెదికిన వెతుక్కుని సారీ తెలుగు వస్తుంది నా నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా ఏహోవా నీ సన్నిధిని నేను వెతకేదనని నా హృదయము నీతో అనిను నాకు ఈ వాక్యం ధ్యానించినప్పుడు ఆ ఒక పాట జ్ఞాపకం వచ్చింది ఆ మేలు చెయ్యక నేను ఉండలేనయ్యా అని పాట మీద నీవు మేలు చెయ్యక నేను ఉండలేన ఆరాధించకుండా నేను ఉండలేనయా ఈ సాంగ్ మనకు తెలిసిందే ఆ సాంగ్ నా జ్ఞాపకం వచ్చిందన్నమాట ఈ వాక్యం ధ్యానించినప్పుడు మరి దేవుడు ఎందుకు అది చేసినా నాకు తెలియదు కానీ బట్ హీ విల్ గివ్ దట్ రిమెంబరెన్స్ దట్ సాంగ్ చూడండి నా సన్నిధి వెతికిననే నీవు సెలవీయగా యుహ నీకు నీ సన్నిధిని నేను వెతికెద్దను నా హృదయం నీతో అనెను నీ ముఖము నాకు దాచుకొనకుము కోపము చేత నీ సేవకునికి తొలి వేయకుము నీ సాయము నీవే ఎందుకంటే దక్షిణయ్యబు నా దేవ నిన్ను ఆ ఈ పాయింట్ లో చూసుకుంటే ఆ దేవుని యొక్క సన్నిధి మనం ఎప్పుడు ఆయనకి క్లోజ్ గా ఉంటేనే దేవునికి ఎప్పుడైతే మనము ఇప్పుడు ఈ సాంగ్ ఉంది కదా మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా ఈ సాంగ్ ఈ సాంగ్ లో చూడండి ఆయననేమో మనకి మేలు చేయకుండానేమో ఉండలేదు అని ఇక్కడ కూడా అదే చెప్పబడుతుంది నా సన్నిధి వెతికిన నీవు తెలివి చూడండి ఆయన సన్నిధిని మనం వెతికినప్పుడు కంపల్సరిగా ఆయన మనం ప్రతి విషయంలో మేలు చేస్తానంటున్నాడు మళ్ళీ మనం ఎలాంటి తప్పులు చేసిన కదా పశ్చాత్తాపము కలిగి అని మనం ఆ పాటలో అంటుంటాం కదా ఆ వచనాలు చూసినప్పుడు చూడండి మీరు మేలు ఆ సాంగ్ మీరు వింటే మీకు అర్థమవుతుంది ఈచ్ ఆఫ్ ది పాయింట్స్ అదే పాయింట్స్ నాకు ఇక్కడ అట్లనే అనిపించినాయి ఎందుకంటే మనము మొక్కను దాచుకోవాలనుకున్నా ఆయన ఎదుట కళ్ళ ఎత్తి మనం ప్రార్థించాలన్నా మనం చేసిన తప్పులు మన కళ్ళ ఎదుట కనిపిస్తుంటే ఆయనని ఎట్లా స్థుతించగలుగుతాము నేను కూడా అదే అనుకున్నా అయ్యో నిజమే ప్రభా ఇలాంటి తప్పు చేసి ఎట్లా మీ ముందు తలెత్తుకోగలుగుతాను కదా ఎందుకంటే మనము కొన్ని కొన్ని సందర్భంలో చూసుకుంటే న్యాచురల్ గా మనకున్న హ్యాబిటేషన్స్ బట్టి చూసుకుంటే మన బిహేవియర్సే కానీ మన టాకింగ్స్ కానీ ఎక్కిన మన లాంగ్వేజెస్ ఏవైనా చూస్తే కూడా కంపల్సరీ డైలీ వన్ మిస్టేక్ అయినా చే చేస్తారో మెయిన్ మౌట్ ద్వారా నోటి ద్వారా అయితే చాలా తప్పులు చేస్తాం మాటల జాగ్రత్తగా మాట్లాడదాము అని అనుకుంటాం కానీ అదే మనము మిస్ గా మాట్లాడేస్తాం ఏమంటున్నంటే మనం ఆయన మనలో ఆ ప్రార్థించినప్పుడు ఆయనకు పరిశుద్ధ పర్వతం నుంచి ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు కాబట్టి మనం ఎంత గనమో ఆయన అడిగినాయి ఆయన మనకు అనుగ్రహిస్తాం ప్రతి విషయంలో కదా ఆయన సన్నిధిని వెతకాల ప్రతి మనం ఆయన సన్నిధిని వెతుకుతేనే మనకి ఆయన నుంచి మనకు ప్రతి సాయం దొరుకుతుంది అన్ని దొరుకుతుంది చూడండి ఆ కొంతమంది పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి ఎలాంటి అంటే చాలా ఘోరం నేను ఒక పర్సన్ కోసం చాలా ప్రార్థించినాను దేన్ కోసం అంటే పరిశుధాత్మ పొందుకోవాలని నేను కూడా ఎంతమందికి అయితే దేవుని యొక్క ఆత్మ లేదు ప్రభా వాళ్ళకి అనుగ్రహించే ఎవ్రీడే మార్నింగ్ లేచి నేను బాగా ప్రార్థన చేస్తూ చేస్తున్నాను ఒక రోజు నేను దేవుని అడుగుతున్నా దేవా వీళ్ళకు నీ యొక్క ఆత్మ ఉంటేనే కదా ప్రభా వాళ్ళు సత్తని ప్రకటింపజేశారు నీ ఆత్మ లేకపోతే ఎట్లా ప్రకటింపజేశారో వాళ్ళకు సమాధానం చూడలేవు కదా ప్రభా మరి ఎలా అని నేను ప్రార్థన చేస్తున్నాను చేస్తూ చేస్తుంటే నా దేవుడు ఒకసారి దర్శనమిచ్చిన వారి విషయంలో మా ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు ఒక పెద్ద ఆడిటోరియం ఉంది వాళ్ళు అన్నం వండుతున్నారంట కానీ కింద ఏం లేదు ఫ్లోర్ ఉంది ఫ్లోర్ పైన డైరెక్ట్ దీక్ష ఆయిల్ వేసి వాళ్ళు వండుతున్న కానీ మంట రావట్లేదు త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఉన్నాడు ఏదో ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది అక్కడ మీటింగ్ జరుగుతుంది కానీ కింద ఫ్లేమ్ లేదు ఏం లేదు వాళ్ళు ఏమనుకుంటారు ఫ్లేమ్ లేదు కానీ కొంచెం కొంచెం లైట్ ఇట్లా బర్నింగ్ లాగా తెలుస్తుంది అనమాట లైట్ గా ఏదో జస్ట్ ఇట్లా నేను అనుకుంటున్నా వీలంద బా వండుతున్నారు కానీ కింద మంట లేదు ఏం లేదు అని నేను అనుకుంటున్నా కలువ నేను అప్పుడే వెళ్ళిన వాళ్ళను పిలిచే ప్రజలు వచ్చేటప్పుడు వాళ్ళతో కూడా ఉన్నా వాళ్ళ అంటున్నారు ఇవో ఎంత పెట్టినా అసలు మంట రావట్లేదు ఇవ్లా అవుతుందని వాళ్ళు నాకు చెప్తున్నారు అనమాట నేనైనా వండుతున్నారు అది కరెక్ట్ ప్రాసెస్ కాదు ఎట్లా ఉండాలో నేను చూపిస్తాను రాగండి అని చెప్పేసి వాళ్ళకు నేను ఆ చూపిస్తున్నాను ఆ నాలుగు ఇకే బ్రిక్స్ తీసుకొచ్చి ఒక్కొక్క దానికి ఇట్లా త్రీగా పెడతాం కదా మనము ఆల్మోస్ట్ మనం బ్రిక్స్ తో ప్రిపేర్ చేసుకుంటారు కదా కొంతమంది స్టావ్స్ ఊర్లల్లో అట్లా ప్రిపేర్ చేసిన అనమాట త్రీ స్టోన్స్ పెట్టినాను పెట్టి దాని మీద డేట్స్ పెట్టి ఆయిల్ వస్తుంటే ఫుల్ ఫ్లేమ్ వచ్చేసింది ఇట్లా మంట వస్తుంది బగ బగ మంటుతుంది అప్పుడు వాళ్ళకి చెప్తున్నాను నేను మీరు ఆ కళలోనే చెప్తున్నాను మీరు చేసేది కరెక్ట్ గా కాదు దేవుని యొక్క ఆత్మ లేదు మీరు అట్లా చేయొద్దు దేవుని యొక్క ఆత్మ చేతనే ఎంతో మందికి మనం ఒడ్డించాలి చేయాలని ఆ కళలో నేను వివరిస్తున్నాను వాళ్ళకి వాళ్ళకి అర్థమైతే మంట పెడుతున్నారు వస్తున్నారు పోతున్నారు అన్ని చేస్తున్నారు వాళ్ళ కోసం నేను ప్రార్థిస్తున్నాను అనమాట ఎట్లా ప్రభా వీళ్ళకి ఆత్మ లేదు ఏం లేదు మరి వాళ్ళకి ఎట్లా ప్రభా నీ యొక్క ఆత్మ చెత వాళ్ళని నింపాలా ప్రభా మళ్ళ ఆ యొక్క సంఘం వాళ్ళకేమో వాళ్ళ చేర్చిలో ఎట్లా చేశారంటే ప్రార్థన చేశారు ఇప్పుడు యజ్ఞంలాగా చేస్తారు కదా అట్లా చేశారంటే వాళ్ళ చేర్చిలో నేను వాళ్ళకి అదే చెప్పిన అది కరెక్ట్ ప్రాసెస్ కాదు అది తప్పు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోని ఆమెకు చెప్పిన అది చేంజ్ చేసి నెక్స్ట్ వేరే చర్చికి వెళ్ళినది మళ్ళీ ఆ చర్చ్లో ఎట్లుందో నాకు తెలీదు బట్ నాకు మీ పరిశుద్ధాత్మని అడగండి ఇంగ్లీష్ అదే వాక్యం చెప్పబడుతుంది ఆ స్క్యాన్ బి గివెన్ అండ్ యూ సీకెన్ ఫైండ్ నాక్ అండ్ ది డోర్ విల్ బీ ఓపెన్ అండ్ యూ కదా నువ్వు నాక్ చేసిన దేవుడు వచ్చిన డోర్ ని చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేసినప్పుడు దేవుడు నీ హృదయంలోకి రావాల పరిశుద్ధులు నీరుదయంలోకి రావాలి అప్పుడే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయని చెప్పిన తర్వాత మా ఫ్రెండ్స్ చాలా ట్రై చేశారు మేము కూడా ఎవ్రీ మధ్యాహ్నం టైంలో మా ఫ్రెండ్స్ మేము కలిసి నైట్ టైంలో కలిసి మేము ప్రార్థన చేసేవాళ్ళం నైన్ టు టెన్ వరకు ఇక్కడ మన స్కైప్ అయిపోయినాక టెన్ టు లెవెన్ వరకు ప్రే చేసుకునే వాళ్ళం అనమాట చెప్తూ చెప్తున్నాను వాళ్ళు నా ప్రార్థన దో సమాధానం ఇచ్చింది ఎందుకంటే చేసే ప్రార్థనలు ఏ విధంగా నేను ఉండొచ్చేమో హెల్త్ పరంగానే కానీ కుటుంబ పరంగానే కానీ ఏ విషయంలో కానీ నా ప్రార్థన ఒకటే దేవ ప్రతి దేవుని యొక్క పరిశుద్ధాత్మ కావాలా కదా ఇప్పుడు చూడండి వాళ్ళకి నేను చెప్పిన దేవా ఇది నా థాట్ కాదు ఇది నీ థాట్ ఎందుకంటే ఆయన ఇచ్చిన థాట్ మనది ఏం అసలు ఏం లేదు బ్రైట్నెస్ లది ఏం లేదు చూ చెప్తాను కదా దేనికి కానివారము ఆయన యొక్క గోల్డ్ పాత్రగా మనల్ని వాడుకుంటున్నారంటే సంతోషించడమే ధన్యత ఆయన మనకి ఇచ్చారు కదా రుచి చూసి ఎరిగిన ఎరిగిన వాడికి ఆయన ఇచ్చిన ధన్యత కదా అట్లా అయినా ధన్యత ఇచ్చింది చూడ ఎప్పుడైతే వాళ్ళకి చెప్పిన వాళ్ళు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళతో వాళ్ళతో ఎప్పుడైనా కలిసి ప్రార్థన చేసేటప్పుడు నాకు తెలుస్తుంది ఆ టైంలో మేము ఎప్పుడైతే ఎవ్రీ నైట్ టెన్ టు లెవెన్ వరకు వాళ్ళతో కలిసి నేను ప్రార్థన చేస్తూ చేస్తున్నాము వాళ్ళతో కలిసి చేస్తున్నాను వాక్యం చెప్తున్నాము ఎవ్రీడే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రేయర్ చేసి క్లోజ్ చేసేవాళ్ళు నేనేం చేసిన అంటే మన దగ్గర ఎట్లా ఉందో ఆ విధంగా వాళ్ళకి చెప్తున్నా ప్రార్థన ఉండాలా వాక్యం ఉండాలా హెండింగ్ ప్రేయర్ ఉండాలా ఓన్లీ ప్రార్థన చేసి క్లోజ్ చేస్తే లాభం ఏం లేదు కంపల్సరీగా మనకు దేవుని యొక్క వర్డ్ మనకు ఉండాలా చెప్పేసి మేము ప్రార్థన చేసుకుంటున్నాము వాళ్ళు కూడా ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు నాకు దేవుడు భయపరుస్తున్నాడు ఎవరెవరికి మీద ఆత్మ వస్తుందో అని చూపిస్తున్నాడు అందులో ఒక్క పర్సనే ఆసక్తితో అడుగుతుంది దేవుడు ఆమెకి ఇస్తున్నాడు ఆమె స్వీకరించుకోలేకపోతుంది నేను తర్వాత ఆమెకు చెప్పిన దేవుడికి ఆత్మ ఇచ్చుడు కానీ నువ్వు అది పొందుకోలేకపోతున్నావు ఆ సంగంలో ఏదైతే ఉందో నువ్వు అది పాటిస్తువు దాంట్లో నేను ఏం తప్పగనను ఎందుకంటే తర్వాత దేవుడే నీకు బయలుపరచడం కాకపోతే నువ్వు ఎట్లవో దేవుని యొక్క స్పిరిట్ నీకు తగిలింది కాబట్టి భాష రాళ్ళని ప్రార్థించడం ప్రార్థన చేసిన సో ఆమె ప్రార్థన చేస్తుంది ఒక త్రీ ఫోర్ డేస్ అయినాక దేవుడు ఆమెకు బయలుపరుచున్నాను భాషలు ఆమెకు వినబడుతున్నాయి ఆమె కళలో ఆ భాషలని ఆ నోటితో అనడానికి ట్రై చేస్తుంది ఇమీడియట్ గా లేసేసింది ఆమె ఇంకా తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తుంది నువ్వు ప్రార్థించమన్నట్లు నేను నాకు భాషలు వినపడ్డే నా నోటికి ఏమంటారు టర్న్ అవతలేదు నా టైం టూరిస్ట్ అవతలే టర్న్ అవుతలే అని ఏమో చెప్తుందమే నాకు నేనైనా వాటిలోనే అవుతుంటాయి నువ్వు అడుగుతా ఉండు దేవునికి దేవుడు కంపల్సరిగా నీకు సో అంటే ఎందుకు ఈ వర్డ్ చెప్తున్నానంటే దేవుడు ఆయనని సన్నిధి మనం వెతికినప్పుడు ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు మన హృదయంలో ఉన్న ఆయన దగ్గర అడిగినప్పుడు ఆయన కంపల్సరిగా ఉత్తరం ఇస్తాడు కంపల్సరిగా కదా ఇప్పుడు నేను ఇతరుల కోసం ప్రార్థన చేసినట్టే నాకు సమాధానం ఏదో ఒక విధంగా అయితే నా దగ్గరకు వచ్చింది అట్లనే అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు నువ్వెంత దూరం అన్నా ఉండు ఎంత కాలమన్నా జరిగిపోని కానీ ఒక టైంలో దేవునికి జ్ఞాపకం చేశాడు ఎందుకు జ్ఞాపకం చేశాడంటే అది కార్యం నెరవేర్చబడిందని కదా ఏదో ఒక ద్వారా అన్నా తెలియజేయబడుతుంటది అట్లా ఎందుకంటే అందుకే ఆయనతో మనం ఫ్రెండ్షిప్ రిలేషన్ లాగా పెట్టుకోవాలా కంప్లీట్ మనం ఎట్లా అంటే ఆయన ఎంత హత్తుకొని జీవిస్తామో ఆయన అంతగా మనము లాభం అనమాట మనకి అంత ధన్యత దేవుడు మనకి ఇస్తాడు కదా ఇప్పుడు దేవుడిని మనం హత్తుకొని జీవిస్తే ఎక్కడ మనం సిగ్గుపరచాడు దేవుడు తలెత్తుకునే వారి పెడతాడు దేవుడు మనల్ని ఎప్పుడు కదా అందుకే పరిశుద్ధ పర్వతం మీద ఉత్తరం రావాలంటే ఉత్తమనే రాదు ఆయన ఆదరణ మనకు రావాలి అంటే దేవుని యొక్క ఆత్మ మనకి ఇంపార్టెంట్ కదా పరిశుద్ధ ఆత్మ ఈ కాలంలో కంపల్సరీగా కావాల ఈ కాలంలో దేవుని యొక్క ఆత్మ లేకపోతే మనము చాలా మట్టుకు అయితే పడిపోతుంటాం కానీ దేవుని యొక్క ఆత్మ ఇంపార్టెంట్ అందుకే ఆస్కని షెల్వి గీవెన్ అంటుయో అండ్ సీకిస్ ఫైండ్ నాట్ అండ్ ది డోర్ ఓపెన్ అంటు యూ కదా మనం ఎప్పుడైతే దేవుని అడుగుతామో ఆయన ప్రతి విషయంలో మనకి ఇస్తానంటున్నాం ఇక్కడ మనము ట్వంటీ సెవెంత్ ఎయిత్ వచ్చినప్పుడు చూసుకుంటే అదే అనమాట మనము కోపం విషయంలో కానీ సేవకుల విషయంలో ఏ విషయంలో కానీ కొన్ని కొన్నిసార్లు మనము నోటి ద్వారా చూపుల ద్వారా దాని పడిపోతా ఉంటాము కదా అందుకే ఆయన మనకు జాన్ లో చెప్తాడనమాట ఫస్ట్ చాప్టర్ లో మనకు ఉంటది కదా ఆ నేత్రాశ శరీరాశ జీవోపుడాబం ఇవి మనకు ఉండద్దని కదా అభిమాను నుంచి వెళ్ళిపోతే కంప్లీట్ గా మనం అప్పుడు మనం దేవుని స్థుతించగలుగుతాం కంప్లీట్ హార్టెడ్ గా పూర్ణ హృదయం తోటి ఆయన స్థుతించగలుగుతాం నీకు అవన్నీ ఆశలు ఉంటే మనం ఏం చేయలేం దేవుని అడగలేం ఆయన దగ్గరికి కూడా పోలేం అందుకే ఆయన సన్నిధిని నీవు ఆయన మనకు సెలబిస్తున్నారు నువ్వు ఆయన సన్నిధి చేయాలి ఆయన మనకు ఒక కమాయిండ్ ఆయనని పూజించాలి ఆయనని సేవించాలి ఆయన ఆదరి ఆయన యొక్క ఆదరణ మనకి రావాలి అని ఆయన మనకు చెప్పినప్పుడు మనం అది పాటించాలి కదా కదా అప్పుడైతేనే మనము ఆయన దగ్గర ఉండగలుగుతాం ఎందుకంటే నా హృదయంలో నీతో అనేను నీ ముఖము నాకు దాచకము కోపము చేత నీ సేవకుని ఆ తొలి చూడండి ముఖము మనము సిగ్గుపరచకుండా ఉండాలి అనంటే ఇప్పుడు దేవుని దగ్గర మనం వస్తున్నాం ప్రతిరోజు క్షమాపణ ఆయన క్షమిస్తున్నది మంచిది ఒక రోజు మన హృదయం తట్టుతుంది నాకైతే చాలాసార్లు లేదు అట్లా నేను అన్నద్దు అనే డెసిషన్ తీసుకున్నా అనేసిన నన్ను క్షమించుకురావని ఆయన సన్నిధిలో ఆ కంప్లీట్ గా ఆయన అడిగిన ఒక రోజు అయితే ఇంకా కంప్లీట్ గా హార్ట్ఫుల్ గా నేను ఒక్కసారి ఆయన సన్నిధిలో గట్టిగా మూర పెట్టిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ నేను ఆ పని చేయలే నోటి ద్వారానే కానీ చేతు ద్వారానే కళ్ళ ద్వారానే ఏది కానీ ఎందుకంటే ఈ నోరు ఉంది కదా అని ఇష్టం అక్కడే మనం తప్పు పని కదా దేవుని యొక్క సేవకులము ఎందుకంటే దేవుని నాకు చూపించిన విధమా అదే ఈ నోటి నుంచి బ్లెస్సింగ్స్ ఇస్తే బ్లెస్సింగ్స్ వస్తాయి శాపాలు పడితే శాపాలు వస్తాయి ఇమీడియట్ గా మార్నింగ్ లేస్తే దేవుని నా నోటి నుంచి అన్ని ఆశకరమే రావాల నేను చూసినాను నా లైఫ్ అందుకే నా నోటిని కాల్చుకోవాలంటే ప్రభా నీవు నా నోటి పైన ద్రాక్షరసం ఉంచిపెట్టు ప్రభా అని అడుగుతానే ఎందుకంటే అదే మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే పడిపోదు ఆయన సన్నిధిలో ఆయనకు కోపం తెప్పించండు దేవుని మనం హత్తుకొని జీవించాలంటే ఇవి అనమాట మన లైఫ్ లో చేసుకోవాల్సిందే ప్రతిరోజు ఆయన మనస్ఫూర్తిగా కంప్లీట్ హార్టెడ్ గానే స్తుతించాలా ఆరాధించాలని హత్తుకొని జీవించాలంటే దేవుని నుంచి మనం ఉత్తరం పొందుకోవాలంటే ఆయన రుచిని మనం తెలుసుకోవాలంటే పైకి పోవాల్సిందే మనం వెతకాల్సిందే కదా అందుకే ఆయన సన్నిధి మనం వెతికినప్పుడు కంపల్సరీ ఆయన మనకు అన్ని విషయంలో కూడా తోడే ఉండి నడిపిస్తా దేవుడు మన దేవుడు చిన్న వాక్యం దాకా మేము ప్రార్థించుకున్నాం చిన్న పరిశుద్ర ప్రేమల దేవాకృపణండి దేవాయసానికి లెక్కలేని వందనాలు ప్రభ కృతజ్ఞతలు తండ్రి దేవాయసు ప్రభ ఎవ్వరికి లేని ధన్యత ప్రభ మీరు మాకు అనుగ్రహించినారు ప్రభ దాన్ని బట్టి నీకు వందనాలు తండీ దేవాయసు ప్రభ నీ రుచి చూడక ఇంకా ఎంతమంది అవుతున్నారు ప్రభ వారికి ఇంకా ప్రభా నీ యొక్క రుచి ఎరిగేలాగా మేము సువాత ప్రకటింపచ్చాల తండ్రి కాబట్టి ప్రభా నీ యొక్క ఆత్మ చేత మాకు నడిపింపదాయించండి ఎల్లప్పుడు నీ అనుగ్రహించండి ప్రభా ఏసారి నీ యొక్క ఆత్మ ఉంటేనే మేము ఇవన్నీ చేయగలుగుతాం తండ్రి నీ ఆత్మ లేకపోతే ప్రభా మేం పడిపోతాం తండ్రి కాబట్టి ప్రభ మేము పడిపోతే మేము జాగ్రత్తగా జీవించాలని ముందుకు నడవాలంటే ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రభా మాకు అవసరం ప్రభా దేవని యొక్క ఉంటేనే ప్రభా మేము అన్నింటిలో కూడా ప్రభా విజయం పొందగలుగుతాం తండ్రి మాకు సాయపడమని ప్రార్థిస్తాం తండ్రి నీ యొక్క ఆత్మ ప్రభా మేం పొందే ఉన్నామని మేము నమ్మొచ్చిన ప్రభా కానీ ఏసియా దినదినే మేము పొందుకోవాలి తండ్రి ఒక్కరోజు జోడిచిపోయింది కాదు ప్రభా కాబట్టి ప్రభా ఎవ్రీడే కూడా ప్రభాని యొక్క ఆత్మని మేము పొందుకోవాలా అనేకులకు నీ యొక్క నీతిని సతని మేము ప్రకటింపచేయాలా ఏసియాని యొక్క కృతజ్ఞతలు తండ్రి దేవాయిచి ప్రభా నీ సన్నిధికి ప్రభా మేము హత్తుకొని జీవించాలి ప్రభా ఏసియా నీ సన్నిధికి వచ్చిన వారిని ఎవరిని నువ్వు తోసివేనో ప్రభా కాబట్టి ప్రభ నీ సన్నిధికి ప్రభా ఎలాంటి వాళ్ళు వచ్చిన నువ్వు ప్రేమతో హత్తుకునే వాళ్ళవు తండ్రి దేవా వారు చేయి పట్టుకున్నామంటే నువ్వు వదిలేవాడు కాదుదండి మేమన్న వదులుతాం ప్రభా కానీ మీరు వదిలేవారు కాదుతండి మమ్మల్ని అంతా గట్టిగా పట్టుకుంటారు ప్రభా ఏసా యొక్క ప్రేమను బట్టి నీకు లెక్క లేని పొందాలండి నీ యొక్క ప్రేమ చేత ప్రభా ఈ లోకాన్ని ప్రతి వారిని నువ్వు రక్షించుకున్న ప్రభా దాన్ని బట్టి నీకు పొందాలండి దేవ మాది ఏది లేదు ప్రభా నీ ప్రేమను బట్టే ప్రభా ఈ లోకం వచ్చింది ప్రభా కాబట్టి ప్రభా ఈ లోకంలో ప్రతి ఆత్మ నీదే ప్రభా ప్రతి ఆత్మకి మేము స్వాత ప్రకటింపచ్చాలంటే ప్రభా మేం వెలిగింపబడాల మనం వెలిగించిన ప్రభా అనేకులు కూడా మేము వెలిగించాలి మా దేవిటలు ఆడిపోవడానికి బెలరు ప్రభా ఎవ్రీడే కూడా మా దేవిటలు మేము వెలిగించుకోవాలి ప్రభా అందుకే ప్రభా యొక్క ఆత్మ మాకు అవసరం ప్రభా ఈ ఆత్మ లేకపోతే ప్రభా ప్రతి ఏ విధంగా ఉన్నారు మీరు చూపించారు ప్రభా బైబుల్ ప్రకారంగా కూడా ప్రభా కాబట్టి ప్రభా మేము ఎక్కడ కూడా మోసపోతే ప్రభావేశూ ట్వంటీ ఫోర్త్ చాపడర్ల ఎవరు కూడా మోసపరచుకోకుండా జాగ్రత్తగా చూసుకున్న దేవుడు ప్రభా కాబట్టి ప్రభా మేము ఎక్కడ మూసపోదు అండి దేవా ఈ లోకంలో ప్రభా యుద్ధాలు యుద్ధ సమాచారాలు అన్ని కూడా ప్రభా బైబుల్ ప్రకారంగా నెరవేర్చబడుతున్నాయి తండ్రి దేవా ప్రభా ప్రతి ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి కాబట్టి ప్రభా మేము జాగ్రత్తగా జీవించాల ప్రభా అందుకే ప్రభా మా శరీరంలోనే ప్రతి బలహీనతను కద్దించి కొట్టువేసి యొక్క ఆత్మ నడిపింపు దాయిచ్చండి మాకు నీ యొక్క శక్తి నీ యొక్క బలము చేత మాకు నీ పండి ప్రభా ఏ శియానికి స్తోత్రం నీకేవన దేవా ప్రతి ఇబ్బంది జ్ఞాపకం చేసుకోండి ప్రతి స్కిన్ డిజీజెస్ ఉన్నాయి ప్రభా ఆ యొక్క స్కిన్ డిజీజెస్ రాకుండా ప్రభా ప్రతి బిడ్డను కాపాడమని ప్రార్థిస్తుంది ఎంతో మంది ప్రభా స్కిన్ డిజీజెస్ నుంచి ప్రభా హాస్పిటల్స్ ఉన్నారు ప్రభా వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారిని కూడా నీ తాకింబుట్టి స్వస్థపరిచండి ప్రభా దేవాయసు రకరకాల క్యాన్సర్ అయితే ఎంతో మంది బాధపడుతున్నారు తండ్రి ప్రతి క్యాన్సర్లు కూడా ప్రభా ఏసుకృష్ణామంలో క్యాన్సర్ అయిపోవాలి ప్రభా ఏసుకృష్ణామం అడిగించిన ప్రభా సాయం చేయండి తండ్రి దేవాయసు ప్రభా నీ యొక్క ప్రేమ ప్రభా ప్రతి బిడ్డల పైన కానీ వేసే ప్రభ ప్రేమని ప్రభ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు కానీ ప్రభ ఆ యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నారు ప్రభా కాబట్టి ప్రభ ప్రేమకి ప్రతి వాళ్ళు ఎలా అయితే యూజ్ చేసుకుంటున్నారో ప్రభా నీ యొక్క విలువని కూడా వాళ్ళు తెలుసుకోవాల ప్రభా దేవను అంత గొప్ప దేవుడో ప్రభా నీకు లెక్కలు కృతజ్ఞతలు తండ్రి దేవా ఏసే నీకే స్థుతులు మహిమ గణత ప్రభ యుగ యువంలో వరకు ప్రభా నీకే చిరును కాక ఈ కారజానికి స్థూతున్న తండీ దేవా ఏ ప్రభ నీకే కృతజ్ఞతలు తండ్రి దేవాయసు ప్రభ ప్రతి కూడా ప్రభా నిన్ను స్ఫుతించాలా ఆరాధించాల ప్రభా కాబట్టి ప్రభ ఎవ్రీడే ప్రభావ మా ఆత్మ ఎప్పటికీ మెలుకోవగా ఉండాలి తండ్రి దేవాయస ప్రభా నువ్వు అన్నో ప్రభావం మేలుకోవగా ఉండమన్నో ప్రభావ నిలకడగా ఉండమన్నో ప్రభావ పౌరుషం కలిగమన్నో రోషం కలిగమన్నో ప్రభావ ప్రతి కార్యంలో ప్రేమతో చేయమని సెలవించిన దేవుడు ప్రభా అది మేము చేయాలా ప్రభావ మాకు సహాయపడమని ప్రార్థిస్తుంది తండ్రి దేవానికి రాకడికి ఎంతో త్వలలో ఉందని సెలవించిన దేవుడ ప్రభా కాబట్టి ప్రభా నీ రాకడికి ప్రభావ మేము కనుక్కొని జీవించడం మాకు సహాయం అని కూడా ఇచ్చని ఏసేమే వాచ్మెన్స్ లాగా మేము జీవించాల ప్రభా జాగర్రకు లాగా మేము జీవించడానికి మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థించడం తండీ దేవాన్ని యొక్క ఆత్మకార్యం జరిగించి మాకు తోడే నేర్పిస్తారని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభుత్వ కృప కే ప్రతి కుటుంబం ప్రతి బ్రదర్ కు ఎంతో దేవుని యొక్క కృప సమాధానం ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగాకీన్స్ ఆమె అక్క ప్రాజుల బ్రదర్ ప్రేజ్లో బ్రదర్ ప్రేజ్